మంలో మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే అరుషుధుడ మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికార వందనాలు ప్రభ జీవం కలిగిన వందనాలు తండ్రి తండ్రి దేవాయస పొద్దు నుంచి వరకు కూడా ప్రభా మంచి కాపాడినవు తండ్రి నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తోత హళలి రజ తండ్రి దేవాయస ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభ తండ్రి దేవాయస ప్రభ మరి ఇలాంటి మంచి సమయం మీరు మాకు అనుగురించినారు నీ యొక్క వాక్యలు ధ్యానించడానికి తండ్రి కనీసా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు ప్రభా కనీసా ఇన్ ఇయర్స్ నుంచి ప్రభా మీరు మాకు ఈ యొక్క లాక్డౌన్ నుంచి ప్రభా ప్రేస్ ఎవ్రీథింగ్ కంటిన్యూ రన్ చేపిస్తున్నందుకు నీకు వంద నాలుగు ప్రభా కృతజ్ఞతలు ఉన్నదండి ప్రతిదినము మేము ప్రతిదీ కొత్తది నేర్చుకోవాలా ప్రభా ఎందుకంటే ప్రభా మీ సృష్టికర్త కాబట్టి ప్రభా ప్రతిదీ న్యూ క్రియేషన్ అనేది ఉంటుంది కాబట్టి తండ్రి మా కూడా ప్రభా న్యూది మాకు నేర్పించమని ప్రార్థిస్తున్న తండి మేము కొత్త పాటలు పాటలేదండి అనేకులకు ప్రభా నీ నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటింపజాలండి ఎక్కడ కూడా మేము పడిపోదుతండి ముఖ్యంగా తండ్రి మేము పెద్దలతో నేను స్థుతిస్తున్నాం కానీ ప్రభా మా హృదయలు ఎంతో దూరంగా ఉన్నాయని తెలివిస్తున్నది ఎవడో ప్రభా కాబట్టి ప్రభ మేము అట్లా ఉండకుండా తండి మా హృదయలో ప్రభా మీకు హత్తుకొని జీవించేలాగా ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం తండీ నీ యొక్క టీచింగ్స్ నీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించండి ప్రభా సహాయపడమని ప్రార్థిష్టంలో తండ్రి దేవ మా వృద్ధ తలంపులన్నింటినీ గర్తించండి కొట్టి వండి ప్రభా నీ యొక్క తలంపులకు చోటు ఇచ్చి నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి తండ్రి దేవాయజ్ఞ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి రాలేని పరిస్థితులు వాళ్ళని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కనీస లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి వాటన్నిట్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి నీ యొక్క పరిశుద్ధిలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నారు అందుకే ప్రభా న యొక్క ప్రైస్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా కంటిన్యూషన్ గా రన్ చేపిస్తున్నందుకు నీకు వంద ప్రభా కృతజ్ఞతలు నా తండ్రి దేవా ఏసు ప్రభా ప్రతి విషయంలో మీరు మాకు సహం చేయని ముందుకు నడిపించండి ప్రభా నిశ్చితాన్ని అనుసరించి నడుచుకునే వారి లాగా మాకు నడిపించమని ప్రార్థిస్తున్నతని ప్రతి దీవించండి ఆశించేది నింపండి ప్రభా ఆత్మ కూడా నశించిపోద్దు ప్రభా ప్రతి ఆత్మ ఫలింపబడాలి తండీ నీ నీతిని సతిని ప్రకటన చేసేలాగా తండ్రి ప్రతి బిడ్డను దీవించి ప్రతి బిడ్డని రాకడికి సిద్ధపరుచుకోమని ప్రార్థిస్తున్న తండీ అదే రీతిగా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి సరిదిద్దుకునేలాగా తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవ యచు ప్రభా ప్రతి దిగుడు ప్రభా నీకేం హైమాకళి ఉన్న కాక దేవ మీరే ఆత్మకలం జరిగించి నీ యొక్క పరిశుభ్ర ఆత్మచిత నడిపింపు దయచేయమని ఏచుక్రీస్తు నామంలో ప్రార్థిష్టం తండ్రి పాట పాడుకుందాం ఆయన కృప మనకి చాలు నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఏసు పలికిన మాట పరము నడిపించుబాట నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఏసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట కలతలెన్నియు ఉన్నా కలవరము నీకున్నా కలతలెన్నియు ఉన్నా కలవరము నీకున్నాసుదేవుని కలిగున్నా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 శోధన బాధలున్నా వేదన రోదనలి శోధన బాధలున్నా వేదన రోదనలి శరీరమందుముళ్ళున్నా శరీరమందుముళ్ళున్నా ప్రభుకులంతెలు పన్నా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 పరము నడిపించు బాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట ప్రైజులాడందరికీ అన్నా ప్రైజ్ మరొకసారి మీ అందరికీ తీసుకున్నామన్నా ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు ప్రైజ్లాడు ప్రైజ్ బ్రదర్ బ్రదర్ మీరు వాకింగ్ చెప్పండి ప్రైజ్లాడు అందరికీ ప్రభు నామానికి మహిమ కలుగున దాకా కొన్ని లేఖన భాగాలు చూసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా బంగారు పాదాలకు వందనాలు ప్రభ స్తోత్రాల స్థుతులు చెల్లిస్తుంటున్నాం గడిచిన మాసము తర్వాత మరలా తిరిగి తండ్రి కేబిపిఎం లో ప్రభ మరి యొక్క లేఖన భాగాలను అవకాశం కల్పిస్తూ వచ్చినందుకు వందనాలు ప్రభ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అల్పడము అయోగ్యుడన్ తండ్రి ప్రభ తండ్రి ఒకటి వన్ తండ్రి ప్రభ నీ పాత్రగా చేసి తండ్రి ప్రభ మరొక తరుణాన్ని కూడా నా జీవితంలో మరి మీరు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం స్థుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభ ఆయన రాత్రి కాల సమయమైన తండ్రి నీ సెల్వ చాటును నా తండ్రి నా నోట కేవలం మీ మాటలు ఉంచండి ప్రభ అయా తండ్రి ప్రభ నా ఆలోచనలు నా యొక్క తలంపులు కాక తండ్రి నీ ఆలోచనలు నీ తలంపులతో అయ్యా నా నోట మీ మాటలు ఉంచమని వేడుకొని చుట్టున్నాం నీ పాదాలు ప్రభ కనికరించి కృపను దయచేయండి ప్రభా సహాయపడుతుండండి మరి టీంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని సహాయపడుతురండి ప్రభా అన్ని విషయాల్లో తండ్రి ప్రభా కనికరము కృపను దయచేస్తురమ్మని వేడుకొని తండ్రి సహాయపడుతురండి మరి పాట ద్వారా వాక్యం మరి నాయన ప్రార్థన ద్వారా తన మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకొని చుట్టున్నాం తండ్రి మరొకసారి తండ్రి తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఇక్కడ యాకుబ్ రాసిన పత్రిక ఒకటి రెండు అధ్యాయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ గమనిస్తాము ఈ రెండో అధ్యాయంలో ఈ చాప్టర్ మొత్తం కూడా ఫెయిత్ అండ్ వర్క్స్ గురించి అంటే విశ్వాసము క్రియల గురించి రెండో అధ్యాయంలో మరి మనం చూస్తా ఉంటాం ఇక్కడ విశ్వాసము గురించి ఎంత ఇంపార్టెంటో దానితో పాటు క్రియలు కూడా చాలా అవసరమై ఉన్నాయని యాకోబు పత్రికలో మనం గమనిస్తాం రెండో అధ్యాయంలో ఒకసారి చూద్దాము చాలా మందికి కూడా ఈ వాక్యాలు విన్నప్పుడు నాలాంటి వారికి ఏమనిపిస్తుందంటే అవును నేను కూడా ఇలాంటి క్రియలు చేయాలి అలా నాలాగా ఆలోచించే మీలాగా ఆలోచించే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే విశ్వాసం కాదు మనం కూడా క్రియలు చేయాలి అని అనుకుంటాం కానీ మనము చెయ్యము అందుకని ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ రెండో అధ్యాయము పదిహేడవ వచనంలో ఒకసారి చూసినట్లయితే యాకోబు పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనంలో అలాగే విశ్వాసము లే క్రియ లేని విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును పద్నాలుగో వచనంలో నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతని రక్షింపగలదా క్రియలు లేకుండా విశ్వాసం ఉంచితే అది రక్షింపగలదా అని అంటున్నాడు పదిహేడవ వచనంలో విశ్వాసములో క్రియ కానీ లేదనుకో అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటున్నాడు పంతొమ్మిదవ వచనంలో చూస్తే దేవుడు అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి దయ్యములు కూడా నమ్ముతున్నాయి అంట దేవుడు అని కానీ ఇక్కడ మనిషి కూడా అలాగే నమ్ముతా ఉన్నారు ఈ లోకంలో కూడా చాలా మందిని చూస్తా ఉంటాం మనము అనుదిన జీవితంలో ఎంతో మందికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా అంటూ ఉంటారు అని అంటారు కానీ ఏ దేవుడు వారికి తెలియదు ఇక్కడ ఇరవై వచనంలో చూస్తే వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగరుచున్నావా చూడండి ఇరవై వచనంలో అబ్రహాం గురించి చెప్తాడు బలి తన కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు ఆయన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు అలాగే ఇరవై నాలుగో వచనంలో చూస్తే మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము గాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడును ఇరవై వచనం చెప్పి ఇక మనం వాక్య వివరణలోకి వెళ్దాం ఇరవై వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము మనమందరం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే మరి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే చాలా మంది అన్ని పాటిస్తారు ప్రార్థనలు చేస్తారు వాక్యము బోధిస్తారు పాటలు పాడతారు ఆ కలిగి ఉంటారు టైంకి అటెండ్ అవుతారు చాలా విషయాలలో పర్ఫెక్ట్ గా ఉంటారు కానీ ఈ క్రియలు ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ విషయానికి వచ్చేసరికి అందరూ కూడా వెనకబడి ఉంటారు ఏదో కొద్ది చెప్పుకోగలం అక్కడ ఒక ఆయన ఇక్కడ కామా ఆమ ఇక్కడ వీళ్ళు చేస్తారంట ఆ బుక్కులలో చదివిన రీతిగా బుక్కులలో చదువుతా ఉంటాం కదా పలానా మిషనరీ ఇక్కడికి ఈ త్యాగం చేశాడు క్రియలు అవి వ్యక్తి ఈ యొక్క సహాయం చేశాడు ఆ యొక్క క్రియలు పలానా వాళ్ళు ప్రభు కొరకు తన జీవితాన్నే పోగొట్టుకున్నాడు ఆ యొక్క క్రియలు ప్రతి తన శిలువను మోస్తా ఉన్నాడు అదొక క్రియ ప్రతి దేవుని బిడ్డలకు సువార్త ప్రకటిస్తున్నాడు అది రోడ్డు కావచ్చు ఒక వీధి కావచ్చు ఒక వర్క్ ప్లేస్ కావచ్చు ఒక జనసంద్రం ఉన్న స్థలం కావచ్చు క్రియ కానీ నేటి క్రైస్తవ్య జీవితంలో రెండు రకాలుగా ఉన్నారు ఒకటి ఏంటంటే భయపడుతూ బతికే క్రైస్తవుడు ఇంకొకరు ఏమిటంటే నాకు కాదులే ఇది నా పని కాదులే ఒకరు చెప్దాం అనుకుంటాడు కానీ వాళ్ళలో భయం ఉంటుంది ఇంకొకరు ఎవరైనా అంటే ఇది నా పని కాదులే అని అక్రియలను ఆపుకునే వాళ్ళుగా ఉంటున్నారు వెరీ రేర్ గా కొద్ది మాత్రమే ఇది నా పని అని అది భయముతోనో ఇంకొక దాంతోనో వెళ్తున్నారు తన్నులు తింటున్నారు ఇబ్బందులు పాలవుతున్నారు ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు కొడితే కొన్నిసార్లు చచ్చిపోతున్నారు ఇక్కడ సువార్థ విషయంలో జరుగుతుంది కానీ కొన్ని చోట్ల ఏ విధంగా ఉందనంటే మనము ఇక్కడ మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో మనం గమనిస్తాం ఏసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యుడైనటువంటి యాకోపు ద్వారా చెప్పబడుతున్న వాక్యము ఒకటో అధ్యాయము చివరి వచనంలో తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకనుటయునే ఈ సాక్ష్యం కలిగి ఉండాలి మనం ఈ సాక్ష్యము మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి అంట తండ్రి ఎదుట ఎవరి పవిత్రమైన భక్తి ఏది నిష్కలంకమైన భక్తి అంటే ఇది క్రియల రూపంలో ఇక్కడ గమనిస్తాం దిక్కులేని పిల్లలను విధవరాంధ్రలను వారి ఇబ్బందిలో వారి యొక్క ఇబ్బందిలో పరామర్శించుట వాళ్ళని చేరదీయుట వారి కావలసినవి తీర్చుట ఈ క్రియలలో నేడు మనమందరము కూడా వెనుకబడిపోతా ఉన్నాం మనమందరము కూడా ఎందుకంటే మనమందరము కూడా మన నిమిత్తమే మనము ఆలోచన చేస్తాం అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్న కానీ పిలుపులకు రాసిన పత్రిక రెండవ ధ్యాయంలో ఉంటుంది అందరు తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ ఇతరుల కార్యములను చూచువాడు ఎవరినూ లేరు అనంట ఇక్కడ ప్రభు మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఎదుట పవిత్రమైన భక్తి ఒకవేళ మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే ఈ లేఖన భాగాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే వెరీ సింపుల్ నిజమైన భక్తి ఏది అనంటే ప్రార్థన వాక్యం మనం చెప్తాం కానీ ఇక్కడ క్రియలు కూడా మన ముందొచ్చి మాట్లాడుతున్నాయి నిజమైన భక్తి ఏది అనగా దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇంకొక గొప్ప భక్తి ఏంటనంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనిటనే ఈ మూడో అధ్యాయంలో చూస్తే ఈ పత్రిక ఈ మాలిన్యమంతా నాలుకకు సంబంధించిందని చెప్తా ఉంది మనలో చాలా మంది సనుక్కునే వాళ్ళము గొనిగే వాళ్ళము మన పెద్దలని గౌరవించని వాళ్ళము మనకి అధికారంగా ఉన్నారో వారిని తిరస్కరించే వాళ్ళము వారని అఘౌరపరిచే వాళ్ళము మనల్ని మన కుటుంబీకులను కూడా మనము కేర్ చేయని వాళ్ళము చాలా సొంత డిసిషన్స్ తీసుకునే వాళ్ళము చాలా స్పాట్ డిసిషన్లు తీసుకునే వాళ్ళము వీళ్ళకేందులో చెప్పేది అని సొంత నిర్ణయాలతో మనం ఓడిపోయిన జీవితాలు కలిగి ఉన్నాం ఈ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటే ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని మరి ఇక్కడ యాకోబు గారు మరి సెలవిస్తా ఉన్నారు నిజమైన భక్తి ఏంటనంటే అది క్రియల రూపంలో ఉంటది క్రియలు లేవు ఈరోజు క్రియలు ఎక్కడున్నాయనంటే తన నిమిత్తము తానే స్వప్రయోజనము నిమిత్తము అక్కడ కనబడతా ఉన్నాయి అందుకే నాకు ఒక వాక్యం గుర్తొస్తా ఉంది లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయం లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి చదువుతాను మరియు ఆయన తన్ను పిలుచువాని పిలిచిన వానితో ఇట్లనేను నేను నీవు పగటి విందైనాను రాత్రి విందైనాను చేయనప్పుడు నీ స్నేహితులనైనాను నీ సహోదరులనైనాను నీ బంధువులనైనాను ధనవంతులకు నీ పొరుగు వారినైనాను ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అంటే చూడండి క్రియలకు ప్రత్యుపకారం ఎప్పటికైనా కలుగుతుంది మన ప్ర మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అని లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం మన ప్రయాస ఎప్పుడు కూడా ప్రభునందు వ్యర్థం కాదు తన ప్రాణమును ఎవడైతే పోగొట్టుకును దానిని రక్షి తన ప్రాణమును మరలా తిరిగి పొందుకొను ఎక్కడంటే నిత్యరాజ్యములో ఇక్కడ ఎవడైనా వచ్చి ఒక అంగి అడిగితే ఇవ్వమన్నాడు నీకు రెండు అంగీలు ఉంటాయి ఒకటి రెండు కిలోమీటర్లు రమ్మంటే ఒక అంగిని ఇవ్వమన్నాడు ఇవన్నిటి కూడా ఇవన్నీ కూడా క్రియలే యశ్ ప్రభు అయితే ఇంకో లేఖన భాగాలలో మొత్తవార్తలు ఏమనుంటదంటే ఎవడైనా నీకు వందనములు చెప్తే ను తిరిగి వందనములు చెప్పడంలో అది ఏమి పెద్ద గొప్పతనం లేదు కానీ నీకు ఎవడైతే చెప్పడో వానికి నీవు వందనములు చెప్పిన ఎడలా నీకు దానికి రావాల్సిన ఫలం వచ్చును అని అంటే దాని అర్థవంతంగా ఆ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ పన్నెండవ వచనంలో పద్నాలుగో అధ్యాయం వచనంలో నీవు పగటి విందైనాను రాత్రి విందైనాను చూడండి ఫంక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ జరుగుతాయి ఈ ఫంక్షన్స్ నువ్వు చేయనప్పుడు నీ స్నేహితులనైనా నువ్వు ఎవరిని ఇక్కడ చూడండి ఇది ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదండి ఏసు వారు యేసు వారు చెప్తా ఉన్నారు నీ స్నేహితులనైనాను నీ సహోదరులనైనాను నీ నీ బంధువులనైనాను ధనవంతులకు నీ పొరుగు వారినైనాను వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును అంటే పరలోకంలో ప్రత్యుపకారం కలగాలి మనకి నిత్య రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం ఆ బహుమానంలో ఆయన ఏ ఒక్కరిది కూడా దాచిపెట్టుకోడు ఏ ఒక్క ఆయన మరి ఇలోకస్తులు మాత్రము ఆ పని వాడిని వానికి డబ్బులు ఇచ్చే దాంట్లో వాడికి రావాల్సిన దాంట్లో కానీ ఆపుతా ఉంటారు కానీ ఏసుక్రీస్తు ఎటువంటి మన దాచిపెట్టుకునేవాడు కాదు ఆయన ధారాళంగా ఇచ్చువాడై ఉన్నాడు అయితే ఆయన ఏమంటున్నాడంటే నీకు ప్రత్యుపకారం కలుగును నువ్వు నిన్న నువ్వు ఎవరినైతే పిలుస్తావో ఆ కేటగిరీస్ చెప్తా ఉన్నాడు స్నేహితులంట సహోదరులు బంధువులు ధనవంతులకు నీకు పొరువారు పొరుగువారు మన పొరుగువారు ధనవంతులు కానీ ఇప్పుడు ఏం చేస్తామనంటే ఒక ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా ఎవరిని పిలుస్తాము ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని ఒక డబ్బులు ఉన్న వ్యక్తిని వ్యాపారస్తుల్ని మన మన బంధువుల్ని ఇక తప్పదు మనం ఫంక్షన్ చేసినాం అనంటే ఇంకా వీళ్ళని పిలువకుండా చేయలేము అది పగటి విందైనా రాత్రి విందైనా అయితే వీళ్ళని పిలుస్తే వీళ్ళు కూడా మిమ్మల్ని ఒక రోజు పిలుస్తారు ఆ పిలిచినప్పుడు ఏమవుతుందనంట ప్రతి ఇక్కడికి ఇక్కడికి అయిపోతుంది మరి మనకు ప్రతి పరలోక రాజ్యంలో పొందుకోవాలంటే ఏ క్రియలు చేయాలా ఎవరిని పిలవాలి పదమూడవ అక్షరంలో చూస్తాం అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువుము ఎందుకని వీళ్ళని విలువము అంటున్నాడంటే పద్నాలుగు వచనంలో నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు మరలానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కనుక నీవు ధన్యుడ మనం ధన్యులు అవ్వాలనంటే ఎవరిని వీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువుము ఇవు ధన్యుడు అగుదువు నీతి మంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చూడండి నీతి మంతుల పునరుద్ధానము ప్రత్యుపకారము పొందుదు అని మనం ఈ వాక్యాలన్నీ చదివినప్పుడు ఎస్ నేను కూడా చేయాలనని మనం ఆవేశపడతాము ఒకలాంటి జోసులోకి వెళ్ళిపోతాము కానీ మన జీవితంలో ఈ లేఖన భాగాలు నెరవేర్చబడని ఇవ్వము మనమే ఆ యొక్క సొమ్ము కానీ మనలో ఉంటే మనం ఇంకా వేరే వేరే మరి క్రిస్మస్ వస్తుంది ఆ బట్టలని అదని ఇదని రకరకాల షాపింగ్లని తప్పులేదు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు చేసుకోవద్దు అది అది ఇట్స్ అప్ టు దెమ్ అయితే ఇక్కడ మన క్రియలు ఎవరి యొద్ ఉండాలని అందుకే అపస్తులుడైన పోలంటాడు బీదలను జ్ఞాపకం చేసుకున్నట మాకు ఇష్టమే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని పంపేటప్పుడు మీరు బీదల యుద్ధకు వెళ్ళుడి సువార్తను ప్రకటించడి అని చెప్తా ఉన్నాడు బీదలు మనం ఆ బీదల్ని ఎప్పుడైనా మన గడప దొక్కిస్తామా మిగిలిన అన్నం వాడికి పెడతాము మిగిలిపోయింది రాత్రి మిగిలిన కూరలు రాత్రి మిగిలినవి లేదా మన కడుపు నిండి ఇంకా సార్లే అనుకున్నవి వాడికి పెడతాము అంతేగాని మనము నిజమైనటువంటి ధారాళమైన మనస్సును మనము కలిగి ఎన్నోసార్లు లేము ఒకవేళ ఉంటే సంతోషం ఒకవేళ అటువంటి జీవితం గలిగుంటే చాలా గ్రేట్ అయితే ఈ లేఖన భాగాలు మరి చూస్తా ఉన్నాం మనం ఈ లూకాసు వార్త పద్నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగులో ఒకరోజు మా జీవితంలో ఒక ఘటన జరిగింది మా మిస్సెస్ కి చెప్పాను ఈరోజు ఒక గెస్ట్ వస్తున్నారు పెద్ద వస్తున్నారు అనే చికెన్ తెచ్చిచ్చాను ఆ మా పప్పు పెరుగు చట్నీ మంచి బగారా రైస్ అన్ని చేయమన్నాను అన్ని మంచిగా ప్రిపేర్ చేసింది కొత్త ప్లేట్లు దిగి ఆయన నేను కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాము అని చెప్పాను సరే అన్నది ఆమె కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినది ఇలాంత నీట్గా పెట్టింది ఆయన కర్నూల్లో ఉంటాడు కర్నూలు నుంచి డైరెక్ట్ ఈసేల్కి వచ్చాడు నేను ఆయన నెక్కించుకొని తీసుకొని ఇంటికి వచ్చి తలుపు కొట్టాను తలుపు కొడితే తలుపు తెరిచింది నేను ఒక్కడిని వచ్చాను లోపలికి ఏరి ఆ సార్ ఎవరు వస్తారన్నారు కదా అన్నాడు బయట ఉన్నారు వస్తున్నారు అన్న అని తలుపు తెరిచిన ఒక నిమిషం తర్వాత ఆయన చేతిలో ఉన్న ఒక సంచిని ఆయన్ని పక్కనే బయటనే పెట్టేశాడు బయట పెట్టి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి షాక్ అయింది షాక్ అయ్యి చూస్తా ఉన్నది అట్లే చూస్తా ఉంటే ఏంటి చూస్తున్నావు ప్రైజులాడు చెప్పు అంకుల్కి అని అంటే అంకుల్ కూడా ప్రైజ్లాడమ్మా తల్లి అన్నాడు ప్రైజులాడు చెప్పింది తర్వాత ఆ ఆకలి మీద ఉన్న మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైం అవుతా ఉంది సరే అనేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం నేను అన్నాను అయ్యా మీరు చేతులు కడుక్కోలేదు కడుక్కుంటారా అన్నా లేదయా నేను చేతులు కడుక్కోలేను అన్నాడు చేతులు కడుక్కోలేను నాకు స్పూన్ ఇవ్వండి నేను తింటాను అన్నాడు సరే అని స్పూన్ ఇచ్చాం తర్వాత మా మిస్సెస్ కొంచెం దూర దూరంగానే ఉంటుంది దగ్గరికి రావడం లేదు ఇంకా నేను ఆయనకు ఉన్నాను ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాం అన్ని మాట్లాడుతూ ఉన్నాం అన్ని విషయాలు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత కొంతసేపు తర్వాత ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థన చేస్తే ఏదో మా దగ్గర ఉన్న స్థోమతల్లో ఒక చిన్న కానుకేచి ఆయన మళ్ళీ ఈసీఎల్ బస్ స్టాప్ లో ఆయన డ్రాప్ చేసి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత మా భార్య నన్ను గట్టిగా పట్టుకుంది మా మిస్సెస్ నన్ను గట్టిగా పట్టుకొని కళలో నీళ్లు పెట్టుకుంది ఎందుకనంటే ఇంటికి వచ్చిన అతను కుష్టరోగి ఆయన చేతులను మొత్తం అరిగిపోయినాయి ఫింగర్స్ లేవు కొన్ని ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నాయి ఆ చేతికి రెండు మూడు ఈ చేతికి ఒక రెండు మూడు ఆయన ఆ గేట్ బయట ఆ సంచి ఆ షూలు అక్కడ ఇప్పి ఆయన యాచకుడు ఈ హైదరాబాద్కు వచ్చి అడుక్కుంటా ఉంటాడు అన్ని ఇప్పి మా ఇంట్లోకి రాగానే మా భార్య ఫస్ట్ షాక్ అయింది నాతో చెప్తా ఉంది ఈయన కోసమా నేను ఈ అన్ని ఈయన ఇంట్లోకి తీసుకొని రావచ్చా బయట దినిపిస్తే అయిపోతుంది కదా ఇంటి బయట అని ఎన్నో అనుకున్నది అంట ఎన్నెన్నో అనుకున్నది నేను అక్కడ ఆయన ఈసెల్కి దింపి ఇంటికి రాగానే ఆమెతో దేవుడు మాట్లాడాడు నేనే పంపించాను అని ఆ యొక్క తృప్తి నేను చచ్చిపోయేంత వరకు నా జీవితంలో ఉంటది మా జీవితంలో ఉంటది ఆయన అన్నాడు అయ్యా ఎవరు లోపలికి పిలిచి అన్నం పెట్టారు అయ్యా కనీసం కూర్చోమన్నారు నువ్వు మీ డైనింగ్ టేబుల్లో మీ టేబుల్ మీద ఇది నా గొప్పతనం కాదు ఆ మనస్సు రావాలన్నా దేవుడు ఇస్తేనే వస్తుంది అటువంటి ఆలోచన రావాలన్నా దేవుడి ఇస్తేనే వస్తుంది ఆ తృప్తి చచ్చిపోయేంత వరకు ఉంటుంది నాలో మా ఇద్దరి జీవితంలో ప్రత్యుపకారణము ఆయన ఆపత్ కాలమున నమ్ము సహాయకుడు యషయ యాభై ఎనిమిది పదిలో ఒక వాక్యం గుర్తొస్తా ఉంది ఆయన ఎటువంటి దేవుడు ఇక్కడ చూస్తాం మనము ఎటువంటి దేవుడు అనంటే ఇక్కడ చూడండి ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును మనకు వెలుగు ప్రకాశింపజే దేవుడు అంధకారము మన జీవితం అంధకారం అది మధ్యాహ్నం వలె ఒక వెలుగులో ఉంటమంట మనం మనకు శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలు తీసేవేయి ప్రభ కాదు ఈ శ్రమలలో మాకు సంతోషం నీ ప్రభ ఈ శ్రమలలోని పాదల దగ్గర కూర్చుండి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభు ఇది మనం కలిగి ఉండాలి అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలి మనకు ప్రత్యుపకారం కలగాలి ఇంత ప్రయాస ప్రభునందు మనది వ్యర్థం కాకూడదు ఈ లోకంలోనే నువ్వు ప్రత్యుపకారం పొందుకుంటే నిత్య ఏ ఉపకారం పొందుకుంటావు నిత్య ఇక్కడ పోగొట్టుకున్న వాడు దాని అక్కడ పొందుకోను అందుకే అపుస్తులు అంటారు నే మేము సమస్తమును పెంటగా ఎంచుకొని చున్నాము మాకు ఏవి లాభము అవి మేము నష్టముగా ఎంచుకొని చున్నాం ఈరోజు మన జీవితంలో కూడా క్రియలు అనేటివి మనం ఆశపడతాం అంతే వేస్తుంది నేను కూడా చేయాలి ఇలాంటి జీవితం కలిగి ఉండాలి ఇలాగా ఎన్నో ఎంతో మందికి ఏదో చేయాలి అని అనుకుంటాం కానీ మనం అడుగులు వేయం మన పెద్దవారు చేసినప్పుడు వాళ్ళని వెక్కిరిస్తాం మన పెద్దవాళ్ళని మనము తక్కువ వేస్తాం మన బోధకుల్ని కావు మనల్ని నడిపించే వ్యక్తులను కావచ్చు మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం దయచేసి కరెక్షన్ చేసుకోవాలి మనం ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు క్రియలు కలిగి ఉంటే వారి యొద్ధ నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి ఈ చివరి దినాలలో ఏ రీతిగా ఉండాలనంటే మిషనరీలు వచ్చి ఏం ఈ లోకానికి ఈ యొక్క ఇండియాకి ఈ భారతదేశానికి స్కూళ్ళు కట్టించారు హాస్పిటళ్ళు కట్టించారు ఆ తర్వాతే ప్రభుని పరిచయం చేశారు కానీ మనం ఏం చేస్తామనంటే యశ్ ప్రభు నమ్ముకోలేకపోతే నరకానికి పోతావు కరెక్టే నిజం కానీ నీ క్రియల అవసరం అక్కడ నీ క్రియలు అవసరం అందుకే మన బంధువులు ఎవరు మారరు నువ్వు పగటి విందైనా రాత్రి విందైనా నీ బంధువుల్ని పిలిచి వాక్యం చెప్పు తినిపోతారు మాటలు ఒక్కడు పట్టించుకోడు అందరూ కూడా నీ యొక్క జీవితాన్ని స్టడీ చేసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి మన క్రియలు ఉండాలి క్రియల్ని కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ మనకు ప్రత్యుపకారం ఎవరిని పిలవాలంటే బీదలను అంగహీనులను కుంటి ఒకసారి ఏం చేయాలనంటే నాకు అనిపించే మాటలు చెప్తా ఉన్నాను ఒకసారి ఏం చేయాలనంటే వీళ్ళ కోసమే ఒక ఫంక్షన్ చేయాలి వాళ్ళకి మంచి సువార్త వైఎంసీఏలో విన్సెంట్ అన్న మన చంద్రశేఖర్ సార్కి తెలిసే ఉంటాడు విన్సెంట్ అన్న ప్రతి గురువారం గురువారమా బుధవారము ఒక రోజు అండ్ ఏం చేశాడు అనంటే ఒక రెండు నుంచి మూడు మంది ఫుడ్ తీసుకొని వెళ్తాడు వైఎంసీఏ రెంట్కి తీసుకుంటాడు పెద్ద హాల్ రెంట్కి తీసుకొని ఆ రెంట్ అంతా ఆయనే భరిస్తాడు ఉట్టి వాళ్ళ కోసమే తీసుకుంటాడు నెక్స్ట్ వచ్చేసి ఆల్నేట్ ప్రేర్ కి తీసుకుంటాడు విన్సెంట్ అన్నా అని ఏం చేశాడంటే ఆ యొక్క పేదల్ని ర్యాక్ పిక్కర్స్ ఉంటారు కదా స్ట్రీట్ మీద రోడ్ల మీద చెత్త ఏరుకునే వాళ్ళు యాచకులు ఏరు నేను వెళ్ళాను నాలుగైదు సార్లు అక్కడ మెసేజ్ కూడా ఇచ్చాను అప్పు భయంకరమైన వాసన కంపు వాసన స్నాలు వేయరు భయంకరమైన వాళ్ళలో వాళ్ళు భయంకరమైన పాపంలో కూడా పాపం జీవిత చేస్తా ఉంటారు వాళ్ళు రాత్రులు రాగానే వాళ్ళు పాప జీవితం ఆడుకునే వాళ్ళు ఎవరిని మార్చడానికి దేవుడు వచ్చాడు నీతిమంతులను రాలేదు నేను పాపులను పిలువు వచ్చి తిని మనం అడుగులు వేయట్లేదు ఆ లేఖన భాగాలు మన జీవితంలో నెరవేర్చబడబడకపోవడానికి కారణం మనం అడుగులు వేయడం లేదు అన్నం చూస్తే విన్సెంట్ అన్న మరి సాయంకాలము మధ్య సాయం సాయంకాలం పెడతాడు నాలుగున్నర ఐదు గంటలకు వస్తాడు ఆ వైఎంసీఏకి రెండు వందల ప్యాకెట్లు అవి ముందు వాళ్ళని కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ ఒక రెండు పాటలు పాడి ఇంకొక హాఫ్ అన్ అవర్ మెసేజ్ చెప్తాడు ఎవరన్నా వాళ్ళకి ఇస్తాడు అవకాశం మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెడతాడు ఎట్టి పరిస్థితులనైనా ఒక్కడైనా రక్షింపబడితే వాళ్ళలో ఒకడు నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు ముంబై నుంచి వచ్చాడు ఆ పిల్లడు పేరు అబ్బాయికి మ్యారేజ్ చేశాడు ఆ అబ్బాయికి రీసెంట్గా పాప పుట్టింది వాళ్ళు మళ్ళా ముంబైలో ఉన్నాడు వాడు ఈ రోడ్డు మీద వచ్చి అడుక్కునేవాడు వాడికి మంచి ఫ్యామిలీ ఉంది ఫెడప్ అయిపోయి వచ్చాడు ఇక్కడ దేవుని వాక్యం అన్న ద్వారా విని చూడండి మనము ఎదుటి చూసి అబ్బా ఎంత గొప్ప ఎంత అనంటాం కానీ దేవుడు ఆ అవకాశం మనకు గుడిస్తున్నాడు ఉట్టి విశ్వాసం పెట్టుకుంటే అది మృతం వాక్యం చెప్తా ఉంది ఉట్టి విశ్వాసంలో మాత్రమే నడుస్తే వ్యర్థుడా అని క్రియలు లేని విశ్వాసము మృతమనే చెప్తా ఉంది బైబిల్ కాబట్టి మనము శ్వాసము కలిగి ఉన్నాము దాంతో పాటు క్రియలు కూడా కలిగి ఉండాలి నిన్ను వాళ్ళని ప్రేమించుము ఈ పక్కింటి ఆ పిల్లోడికి ట్యూషన్ స్కూల్ ఫీజు కట్టలేక అల్లాడిపోతా ఉంటాడు వాడికి ఒక ఐదు కూడా మనం హెల్ప్ చేయలేం మన పొరుగింటి ఆ మెడిసిన్ కొనుక్కోలేకపోతా వాడు మనకు చెప్పాడు మనమే కనుక్కోవాల అన్నా ఇదిగో నా వంతు ఒక వంద రూపాయలు ఇది భోజనానికి లేదు ఇదో రేషన్ బియ్యమో లేకపోతే ఇంకో బియమో వీటి ఫలితం మనం ఒక రోజు ప్రత్యుపకారం పొందుకుంటాం అవిశ్వాసం కలిగి ఉండాల మనకు దేవుడు ఎంతో ఇచ్చాడండి రెంట్ ఇంట్లో ఉంటున్నా రెంట్ కట్టడానికి డబ్బులు ఇస్తున్నాడు ప్రతి పూట భోజనం పెడతా ఉన్నాడు సొంత ఇల్లులు ఇచ్చాడు సౌకర్యవంతమైన జీవితం కలిగి ఉన్నాం అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏ కలిగి ఉన్నాం మనము మనకి ఇంకేం కొదవ ఉన్నది మనము కూడా లేయాలి క్రియలు ఎవరో బయట దేశం నుంచి వచ్చి మిషనరీయే చేయాలి ఇక్కడ మనం కూడా ఒక మిషనరీ లాగా మన పొరుగింటి వాడికి నువ్వు ఎక్కడ వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని ఒక మిషనరీ ఉండాల్సిన అవసరం లేదు నీ ఇంట్లోనే నువ్వు ఒక మిషనరీగా ఉండొచ్చు ఈ పొరుగు వానికి ఈ పొరుగు ప్రేమించడం స్టార్ట్ చేయి వాళ్ళ ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిన్న పిల్లలను విధవరాన్లను ఫీజులు గట్టలేని వాళ్ళను దిక్కు వాళ్ళను ఆహారం లేని వాళ్ళను వారి యొక్క ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి ఓదార్చాలి వాళ్ళకి పెద్ద ఓదార్పు ఏంటో తెలుసా నువ్వు బాగుండు అనడం ఓదార్పు కాదు నీ గురించి ప్రార్థన చేస్తా అంటే ఓదార్పు కాదు వాక్యాన్ని చెప్తా విను అంటే ఓదార్పు కాదు వాళ్ళ అక్కర్లను తీర్చగలిగితే ఒక ఆత్మను మనం రక్షించొచ్చు ఒక నెల మనం వాళ్ళకి కావలసిన రేషన్ ఇస్తే ఎవడు ఇవ్వడండి ఈ లోకంలో ఒకవేళ మనం ఇస్తే వాడిని ప్రభు వైపుకి అంటే ఒకటిచ్చి మోసం చేయడం కాది మనకు ప్రభువే చెప్తా ఉన్నాడు క్రియను కలిగి ఉండాల కుటి వాళ్ళను అంగహీనులను వాళ్ళను మనము జ్ఞాపకం చేసుకోవాల బీదలను ఇటువంటి జీవితం మనము కలిగి ఉండాల ఈ జీవితము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని యొక్క లేఖన భాగాలు మన జీవితంలో కూడా మరి నెరవేర్చబడతా ఉంటాయి మన జీవితంలో కూడా నెరవేర్చబడతా ఉంటాయి కానీ మనం ఏం చేస్తామనంటే మన గురించి మనమే ఆలోచించుకునే వాళ్ళంగా ఉంటాం దేవుని రాజ్యములో మరి ఆయన ఒకనొక రోజు మనల్ని అడుగుతాడు లెక్క ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరం హాజరు కావాల్సిందే అవి మంచివైనా చెడ్డవైనా సరే ఆయన ఎదుట మనం లెక్క ఎప్ప చెప్పాల్సిందే ఇదిగో మంచి కార్యాలని ఒక రోజు చెప్పాలి ఎడమ వైపు మేకలు ఉంటాయి కుడి వైపు గొర్రెలు ఉంటాయి ఇదిగో నేను ఆకలి కొని మీరు నాకు ఆహారం పెట్టలేదు మేకల్ని చూసి ఎప్పుడు వచ్చావు మేమెప్పుడు పెట్టలేదు ప్రభు అంటే నా పేరట ఒకడు వచ్చాడు కదా మీ ఇంటికి వాడికి మీరు పెట్టలేదు నేను దప్పి కొని ఉంటుంది మీరు నాకు దాహం ఇవ్వలేదు నేను చెరసాలలో ఉంటిని మీరు పరామర్శించలేదు నేను రోగిని అయి ఉంటే మీరు నా యుద్ధకు రాలేదు నేను వస్త్రహీనుడు ఉంటనే మీరు నాకు వస్త్రాలు ఇయ్యలేదు ఈరోజు మేకల్లాగున్నామా ఇక్కడ గుర్రెల గురించి మాట్లాడతాడు ప్రభుయే టిష్టమని చెప్తాడు నేను ఆకలి కొని మీరు నాకు ఆహారం పెట్టి నేను రోగిని ఉన్నాను నాకు వైద్యం చేయించారు నేను చెరసాలలో ఉన్నాను నన్ను ఓదార్చి బలపరిచారు నన్ను పరామర్శించారు నన్ను చూడ్డానికి వచ్చారు వస్త్రాలు లేక పడి ఉన్నాను నాకు వస్త్రాలు ఇచ్చారు మీరు వీళ్ళు అడుగుతారు మేమెప్పుడు చేశామంటే నా పేరు మీద ఒకడు వచ్చాడు కదా ఒకరు అయ్యారు కదా ఒకరు ఈ సమస్యల్లో ఉన్నారు కదా మీరు వాళ్ళకు కదా నాకు చేసినట్టే అంటే వీళ్ళకు ఒక రివార్డు దాచబడి ఉంది వీళ్ళ కొరకు ఒక బహుమానం వేచి చూస్తా ఉంది ఈ క్రియలు మన జీవితంలో లేకపోతే ఈ క్రియలు మన జీవితంలో లేకపోతే మనమందరం కూడా నిష్ఫలులముగా ఆయన ఎదుట కనబడతాం నిష్ఫలుగా ఉంటే అదంట నరకబడి అగ్నిలో వేయబడుటకే కానీ దాని ఏ ప్రయోజనము లేదు ఫలము ఫలించని ప్రతి చెట్టు నరక వేయబడుతుంది కాబట్టి ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆయనే మనకు ప్రత్యుపకారం ఇచ్చేవాడిగా ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆయన ఆపత్కాలమున నమ్ముకునదగిన సహాయకుడు దయచేసి మనం అందరము గమనించాలి మన జీవితంలో ప్రాముఖ్యమైనవి అన్నీ ఉన్నాయి కానీ వాటితో పాటు క్రియలు కూడా ప్రాముఖ్యమే ప్రార్థన ప్రాముఖ్యమే ఉపవాసం ప్రాముఖ్యమే వాక్యము ప్రాముఖ్యమే వాటితో పాటు క్రియలు కూడా ప్రాముఖ్యమే ఈరోజు క్రైస్తవ్యం మొత్తము క్రియల్ని పక్కన పెట్టింది అంటే వీటను పట్టుకొని కాబట్టి దేవుడు అంటున్నాడు మనము క్రియలను కలిగి మనము కూడా సజీవులంగా ఉండాలని క్రియలు లేకపోతే అది మృతము చనిపోయిన వారు అలాగే మనము క్రియలు కలిగి సజీవులంగా ఉండాలని దేవుడు మనలందరినీ మరి ఆయన పత్రిక ద్వారా లోకస్ వార్త ద్వారా మరి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు క్రియలు మనకు ఆయన క్రియ చూపించకపోతే కృపా అనే క్రియ చూపించకపోతే ఈరోజు మనం కూడా సజీవులెక్కల్లో ఉండేవాళ్ళం కాము మనము కూడా మరి ఎంతో మరి ఆ కొందరు సమాధులలో ఉండేవాళ్ళు కొందరు రకరకాల ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు నా జీవితానికి ఈ మధ్య జరిగిన సంఘటన ఒకటి పంచుకొని నేను ముగించేస్తాను నాకు కూడా కొంచెము అనారోగ్య సమస్యలు అవి తలెత్తుతా ఉన్నాయి తలెత్తుతా ఉంటే కొంచెము బాధపడుతూ భయపడుతూ అంటే నేను నా జీవితంలో నేను ఏమనుకున్నానంటే నేను దేనికి భయపడను ఒక షడ్రక్ మేషక అభజ్నిగోల వల్లే నేను ఉండాలని కోరుకుంటా ఉంటాను ఎప్పుడు నా జీవితంలో షడ్రక్ మే మేషక వాళ్ళ ఎదుట డూఆర్డై సిచువేషన్ వచ్చింది మరణం వారి ముందు వచ్చి నిలుచుంది నెబుకద్ధ రాజు రూపంలో అగ్నిగోళంలో వీరిని వేయండి అన్నప్పుడు ఎంతో ఫారెన్ డిగ్రీస్ హీట్ తో ఆ వేడి మంటలు పెట్టినప్పుడు వాళ్ళు మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయనే మాకు దేవుడు ఆయనని తప్ప వేరే మేము పూజించము అని వాళ్ళు అక్కడ పలకడం జరిగింది రాజు నిర్ణయం తీసుకున్నాడు వీళ్ళని అగ్ని వేయాలి వీళ్ళని చంపాలి వీళ్ళు ఖాళీ బూడిదైపోవాలి వాళ్ళని వేయబోయిన వాళ్ళు వాళ్ళు చచ్చారు వీళ్ళకు కనీసం వాళ్ళకు వాసన కూడా బట్టలకు వాసన కూడా కలగలే అయితే నేను కూడా అనుకునేవాడిని నన్ను కాపాడి నా కాపాడకపోయినా నాకు మాత్రం దేవుడు ఆయనే నా కోసం సిల్వలు అన్ని చేసేడు పర్వాలేదు ప్రభు ఏది ఏది నా జీవితంలో అనుభవి అనుమతి ఇచ్చినా దానికి లోబడి ఉంటాను అని నేను ఉండేవాణ్ణి అయితే ఒక చిన్న ప్రాబ్లం నా జీవితంలోకి వచ్చింది నాకు ఇద్దరు చిన్న పిల్లలు చంద్రశేఖర్ సార్కే రవి బ్రదర్కి ఇద్దరికి తెలుసు ఒక ఆరు నెలల పాప ఇయర్స్ బాబు వాళ్ళని చూసి నా యొక్క విశ్వాసము సన్నగిలిపోయింది అంటే ప్రభు మీద అవిశ్వాసంలోనూ అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయినాను అవిశ్వాసంలోకి వెళ్ళలేదు కానీ అల్ప విశ్వాసంలోకి దిగజారిపోతున్నట్టు క్లియర్ గా స్పష్టంగా ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యాన్ని చదువుకుంటున్నాను పాటలు పాడుతున్నాను పైకి మేకపోతూ గాంభీర్యం వల్ల పై పైకి ఉన్నాను కానీ లోపలంతా కురుంగిపోతా ఉన్నాను భయపడుతా ఉన్నాను ఏదో జరుగుతుంది ఇంకా నా కిడ్నీలు కిడ్నీ సమస్య అనుకోండి నా కిడ్నీలు పోతే నేను మెడికల్ కాబట్టి నాకు అన్ని తెలుసు కిడ్నీ ప్రాబ్లం వస్తే అది ఇంకా వాన్ని ఎవరు ఏం చేయలేరు లివర్ ప్రాబ్లం వచ్చినా దానికి ఏదైనా చేసుకోవచ్చు సొల్యూషన్ ఉంది అది మరలా రికవర్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్లు వేసుకోవచ్చు బైపాస్ చేసుకోవచ్చు ఏం కాదు కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ అది లక్ష లక్షల్లో అవుతుంది మన వల్ల ఏది కాదు మనం అవన్నీ చేయలేము అని నాకు ఒకలాంటి తీవ్ర వేదనకు లోన్ వేదనకు లోన్ ప్రభు నన్ను ఆ వేదన ప్రభు యొద్నే పెట్టాను ప్రభా నేను ఇంత పిరికివాడిని అయిపోయినాయా ఎప్పుడు లేదే నా లైఫ్ లో ఒక సాటర్డే నవంబర్ లో థర్డ్ సాటర్డేను ఫోర్త్ సాటర్డేను థర్డ్ సాటర్డే అనుకుంటా లేదా సెకండ్ సాటర్డే సరే గుర్తులేదు కానీ ఒక సాటర్డే రోజు ఇంకా నా ఆలోచనలు నా హార్ట్ బీట్ ఇవన్నీ చూస్తే నేను లైఫ్ లోనే నేను అంత భయపడిన రోజు లేదండి అంత భయపడిన భయం అంటే ఏందో ఆ రోజు ఆ రోజు ఆ సాటర్డేని నేను మర్చిపోలేను ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను అయితే అక్కడనే ఒక హాస్పిటల్లో అక్కడనే మోకరించి ప్రార్థన చేశాను ప్రభా ప్రభా కనికరించిన ఆయన సహాయం చేయి ప్రభా నీ కొరకు జీవించాలి ప్రభా నాయనా సహాయపడుతురండి ఆ భయములో ఆ ప్రార్థన చేశాను తర్వాత ఒక పది పదిహేను నిమిషాల్లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఇప్పుడు అయిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్ కోసమే టెన్షన్ అయ్యాను డాక్టర్ పిలిచాడు పది పదిహేను నిమిషాలు ఆయన ముందుండి టెన్షన్ లో ఉన్నాను రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చినాయి నార్మల్ వస్తే ఊపిరి మళ్ళీ తర్వాత మళ్ళా కొంచెం నాకు మధ్యకాలంలో ఒక పది పదిహేను పది పది ముందు కూడా కొంచెం డౌట్లు వస్తా ఉన్నాయి కొంచెం బాడీ అంతా సహకరించట్లేదు వీక్ అయిపోతా ఉన్నా కొంచెం మాయాసంగా ఉంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఈ సిమ్టమ్స్ చూసి మళ్ళా టెస్ట్ చేసుకుంటే కొంచెం అబ్నార్మల్స్ వస్తున్నాయి మళ్ళా తర్వాత కృంగిపోయాను కృంగిపోయాను కానీ ఈసారి తీర్మానం ఏమని తీసుకున్నానంటే ఒకవేళ ఇది దేవుడు అనుమతిస్తే నేను సిద్ధపడతా ఎక్కడికంటే నిత్య రాజ్యానికి సంవత్సరం ఉంటామా రెండు సంవత్సరాలు ఉంటానా తెలియదు నన్ను నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి నా అన్ని సరి చేసుకుంటా ఇంకా నేను మాత్రం భయపడను ఇంకా నేను దేనికి అధైర్యపడను ఎందుకంటే నేను ఎన్ని ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిన అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తేనే నా సిమ్టమ్స్ మాత్రం వేరే గున్నాయి ఇంకా నేను అంత విసికిపోయి ఉన్నాను ఇంకా దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేసిన ప్రభా ఒకవేళ నేను పిలువబడేటట్టయితే నేను సిద్ధపడతా ప్రభా సాయం చేయి థ్యాంక్ యూ ప్రభా అని ప్రార్థన చేసుకుంటే భయంకరమైన ధైర్యం వచ్చింది అయితే నిన్నటి దినాన మళ్ళా నేను చెకప్ చేసుకుందామని చెక్ చేసుకున్న ఆశ్చర్యరీతిగా ముందున్న అబ్నార్మల్స్ దానికి ముందున్న అబ్నార్మల్స్ అట్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ టైం ఒక నార్మల్ అంటే టోటల్ ఒక చిన్న పిల్లోడికి ఏ విధంగా వస్తాయో రిపోర్ట్లు మన రవి బ్రదర్ కూడా మరి చంద్రశేఖర్ సార్ పంపించారు ఇంటికి రవి బ్రదర్ మొన్న ఒక రోజు ఆయన ప్రార్థన చేసి ఒక శుక్రవారం రోజు మా ఇంట్లో శుక్రవారం ప్రార్థన ఉంటది పిలిచాను బ్రదర్ ని వచ్చాడు ప్రార్థన చేసి నీళ్లు మరి దానికి ప్రార్థన చేసి ఇచ్చాడు నేను ఆదివారం రోజు బ్లడ్ చేయించుకున్నాను ఆశ్చర్య రీతిగా చిన్నపిల్లడికి ఏ విధంగా ఉంటాయో కిడ్నీస్ ఆ విధంగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి ముందు నాకు ఈ డయాబెటిక్ కూడా కొంచెం కనిపించేది ఇప్పుడు అయితే డయాబెటిక్ కూడా లేదు మొత్తం అది రివర్స్ అయిపోయింది నార్మల్ వచ్చేసింది డయాబెటిక్ కూడా మరి మనం అధైర్యపడతాం కానీ ప్రభు దగ్గర డూఆర్ డే సిచ్యువేషన్ దానికన్నా ముందే ప్రభు రాకడొస్తే మనం ఎత్తబడొచ్చు ఓకే దేనికైనా మనం సిద్ధపడి ఉండాలని నేర్చుకున్నా కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన నీతి క్రియలు కూడా మన క్రియలు కూడా ఇంపార్టెంటే ఆ రోజు రవి బ్రదర్ ప్రార్థన చేసి నీళ్లు తాగిన రోజే అనుకున్నాను దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు అందుకే తన దాసు ఇక్కడికి నడిపించాడని మనం తక్కువంచనేస్తామండి మనమే ఏదో డౌట్లు పెట్టుకొని ఉంటాం అల్పవిశ్వాసంలోకి వెళ్తాం కానీ దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుత రీతిగా ధైర్యంనిస్తా వచ్చాడు శ్వాస పరుస్తా వచ్చాడు కాబట్టి ఈ బ్రతుకు క్రీస్తు కొరకు ఇంకా బ్రతకాలి అని నేను కూడా తీర్మానించుకున్నాను దేవుడు మార్గాలు తెరిస్తే మరి దేవుడు ఎక్కడికి పంపించినా అక్కడికి సిద్ధపడాలని ఆశపడతా ఉన్నాను మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని అది దేవుడు ఏ ద్వారాలు లో పనిచేస్తే ఆ ద్వారాల గుండా వెళ్ళాలని ఆశపడుతున్నాం కాబట్టి దేవుని కొరకు ఇక మీదట జీవించాలని ఇష్టపడుతూ మరి కొద్ది మాటలు ప్రభు దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దాము పరిశుధుడా ప్రభ ప్రేమ గల తండ్రి కృపగల దేవా మీకు వందనాల నైనా స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాల నైనా స్తోత్రాల స్థుతులు చెల్లిస్తుంటున్నాం పడుకొని పోవచ్చు మరి నాయన ఇప్పటి తండ్రి ప్రభ మరి పాట ద్వారా మరి నీ వాక్ ద్వారా మా మధ్యలోకి తీసుకొచ్చిన లేఖన భాగాల ద్వారా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి అయా మా సహాయకుడు మాకు ఆపత్కాలము నమ్ముకునదగిన సహాయకుడు అవుత్రీ మరి నీ వంటి వారు ఎవరిని లేరు ప్రభ అయా నలిగిన విరిగి నలిగిన హృదయాన్ని తండ్రి ప్రభ అలక్ష్యము చేయువాడవు కావు నాయన తండ్రి ప్రభా మీకు వందనాలు నాయన స్తోత్రాలు ప్రభ స్థుతులు చెల్లిస్తున్నాం ఎన్నో మేలులు ఎన్నో ఉపకారములను పొందుకున్నాం ప్రభ నీ ద్వారా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం మాకు భాగ్యము తండ్రి నాయనా స్తోత్రాలు వందనాలు నీ కృతజ్ఞులుగా మేము ఉండినట్లు సాయం చేయండి ప్రభ నీ యొక్క మాట చొప్పున మేము జీవించినట్లు సాయం చేయండి ప్రభ ఈ మిగిలిన జీవితం నీ కొరకు అర్పించేలాగానే కృపను దయచేయండి అయా మా హృదయమును మా ఆలోచన మా చూపును మా నడతను అయా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభ సహాయం చేయండి ప్రభ అయా మా క్రియలను కోరుకుంటున్నావు ప్రభ నాయనా ఈ వందనాలు స్తోత్రాలు ప్రభా విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు ప్రభ మా జీవితాలు క్రియల్ని కూడా దయచ్చేయండి ప్రభా నాయన సహాయపడుతుండండి వీధలను అంగహీణులను గుడ్డివారిని కుంటి వారిని పిల్లలను మేము నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ప్రభ మరి పట్ల కనికరం చూపేయడం లేదు ప్రభా సాయం చేయండి ప్రభ చేసే వారిని చూస్తే చేయాలనుకుంటున్నాం కానీ మేము చేయడం లేదు ప్రభా కొంతమందిని ఎగతాళి చేస్తున్నాం ప్రభా అలాగ కాదు సలహాలు ఇస్తున్నాం కానీ మేము చేయడం లేదు ప్రభా సాయపడండి ప్రభ నాయనా లేవనెత్తండి కృపను అనుగ్రహించండి ప్రత్యుపకారముకై మా పరుగు పందెంలో మేము పరిగెత్తున్నట్లు కృపణ దా గొప్ప బహుమానమును పొందుకున్నట్లు కృపణ దాయిచ్చేయండి బలపరుస్తురండి నీ లేఖన భాగ్య భాగాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మేము జీవించినట్లు సాయం చేయండి వాక్యము చదవడమే కాదు ప్రభ దాని అనుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని వారు అక్కర్ల అవసరతల్ని తీర్చండి వారితో కూడా మీరు ఉండండి ప్రభు నాకు కూడా ఇచ్చినటువంటి తరుణానికై వందనాలు ప్రభా అయినా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున డి వేడుకుంటున్నాము తండ్రి ప్రెసిడెంట్ ఓకే మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీ బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ నిత్యం ఈ ఆరాధనలో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళ కుటుంబీకులందరికీ విజయగారి కుట్టు ఇట్లా అందరికీ మనకి అందరికీ సదాకాలం తోడైన